ప్రివిజ్ మీరు అమెరికా వచ్చినప్పుడు మీరు మీ మొత్తం కుటుంబ సభ్యుల్లో మీరు స్పెషల్ పీపుల్ గా మీరు అందరి యొక్క మన్ననల్ని అందుకున్నారంటే మీరు కూడా చాలా స్పెషల్ ప్రివిలేజ్ ఫీల్ అయ్యారంటే ఫీల్ అయ్యారు అమెరికా నుంచి ఇండియా సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వెళ్లినప్పుడల్లా మీరు స్పెషల్ ఇన్విటేషన్ స్పెషల్ గా ఫీల్ అయ్యారు అయ్యారు సో కాబట్టి ఇట్స్ డబుల్ హెచ్ ఇట్స్ అమెరికా అన్నది ఓ వైపు నీకు అనుకూలంగా ఉంటే మరోవైపు ప్రతికూలంగా ఉంటాయి సో యుజ్ సమ్ అండ్ యూ గెయిన్ సమ్ విశాలమైన ఇల్లు విశాలమైన రోడ్లు తర్వాత భోగాలు కార్లు ఇక్కడ కార్లా వెనక కార్లుంటే ఇక్కడ కార్లు డగడగడలాడుతూ టిక్ బాక్సెస్ లాగా ఇటువంటి తిరుగుతూ ఉంటాయి ఇక్కడ కార్లలో కాదు అక్కడ అక్కడ కారు తలుపు వేస్తే ఆ సౌండ్ వింటేనే ఆనందం కలుగుతుంది ఇక్కడ తలుపు వేస్తే సీనా రేపు డబ్బా మీద ముత్తిరెట్లుంటుంది కాబట్టి ఆ కారు ఆ పద్ధతి ఆ వ్యవస్థ ఆ సౌండ్ కారు తలుపు వేస్తేనే ఎంత గంభీరమైన ధ్వని మేఘగర్జన వంటి ధ్వని వస్తుంది ఫస్ట్ కనుక ఐ యు హే ప్రైజ్ కాబట్టి నా వైయు క్రై ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ క్రై యు నట్ స్టాప్ ఇట్ హీఈస్ born up here brought up here and his values are different and he is just news by his values he cannot live by your values it is not possible vaadu edho value system untundi vaadu understanding vaadu value system nan prakaram vaadu batukobathagal gaane pilla vaadu aithe talithondrala value prakaram batukutadu patike illochaka inga inga pilla vaade enti vaadu vaadi values evaithe undare vaadu prakaram batukutadu mana values prakaram vaadu batakalante how it is possible kamate you have to pay a price just you think this much you are paying the price so tarvata ishwaramigrahavane idogotundi saranagathane idogotundi manaku akshama janaru so many factors nenu ivanni cheppanu vaa one week tarvata amma garu naku evan chepparante meer cheptundani but i cannot handle the situation but my mahai husband is unable to handle the situation ante avunu alago undi meer cheppandi amma ayiniki meer ayiniki cheptau నాకు నవ్వు వస్తుంది అంతే మనమేమో పిల్లల్ని భోగపరాయణులుగా తీర్చిదిద్ది వాడు వైరాగ్య సంపన్నుడు కావాలంటే ఎందుకు అవుతాడండి వాళ్ళకి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కల్చర్ బోధిస్తేనే వీ కాంతి గ్యారంటీ యూ డూ ది అపోజిట్ అండ్ యూ వాంట్ హిమ్ టు రిమైన్ లాయల్ టు ది కల్చర్ అని సడన్ గా అక్కడ గుర్తుకొస్తాయంటే ఎక్కడ గుర్తున్నది కాబట్టి ఈ సంసారుల యొక్క శోకాలున్నాయే వీడు పెట్టి శోకర్ణాలు వీటిని చూసి మహాత్ములు రహస్య పైకి నవ్వితే బాగుండదు శోకిస్తున్న వాడిని చూసి పైకి నవ్వకూడదు కొంత బోధ చెయ్యాలి బట్ అట్ ది సేమ్ టైం వీడు శోకానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ చూస్తే నవబుద్ధేశం పోరు వెసుడ దీనికోసంలో నువ్వు శోకిస్తున్నావు శ్రీకృష్ణుడు కూడా అంతే రహస్య భారతం తర్వాత వీడు దుఃఖించడానికి కూడా సమయం సందర్భం చూసి దుఃఖించాలి విషీదంతం విషీదంతమంటే బాఊరు అంటున్నాడు అయితే ఎక్కడ బాఊరం అంటున్నాడు సేనయోహ ఉభయోహ మధ్యే రైలు వచ్చేస్తోంది ఇంకా రెండు నిమిషాల్లో రైలు వచ్చేస్తుంది అప్పుడు గబా వెళ్లి మనం ప్లాట్ఫామ్ మీద రెండు నిమిషాలు ఆగుతుంది మనమేమో దాంట్లో కూర్చుంటే అది బయలుదేరుతుంది సరిగ్గా ఆ టైంలో దుఃఖిస్తానంటే రైలు బయలుదేరిన తర్వాత దుఃఖించవచ్చు అది మళ్ళీ ఢిల్లీ వెళ్ళేదాకా అది దుఃఖిస్తూ ఎవరన్నా తిట్టుకున్నా ఉంటే లోపల కూర్చుని సెటిల్ అయ్యి మన సామానంతా పెట్టు కింద పెట్టుకుని ఒక కప్పు కాఫీ తాగి మంచి కింద తాగి ఉత్సాహంగా ఆ తర్వాత కావాల్సిందని తిట్టుకోవచ్చు ఎందుకంటే రైలు వెళ్తూ ఉంటుంది ఇదో ఒక ఆలక్షేపం సరిగ్గా రైలు అదుగు వస్తుంది అన్నప్పుడు మీరు తిట్టుకోవడము ఏడవడము ప్రారంభించారనుకోండి యూ యూ ఆపర్చునిటీ యూ విల్ మిస్ ది ట్రైన్ జీవితం ఒక ఏదో జీవితం అనే ఒక జీవితకాలం లేట్ అనో ఏదో సామెత ఉందా విస్ ది బస్ అలా అవ్వకూడదు కాబట్టి విషీదంతం ఏదైనా దుఃఖం ఏదైనా ఉంటే మనం చేయాల్సిన పనులు పూర్తి చేసేసి ఆ తర్వాత చక్కగా కూర్చుని టిఫిన్ కాఫీ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుని దుఃఖించచ్చు దుఃఖించడానికి కూడా కొంత ఓపిక ఉండాలి కాబట్టి సావకాశంగా దుఃఖించవచ్చు కర్తవ్యాన్ని ఎదురుకుండా పెట్టుకుని దుఃఖించటం అంటే అది సందర్భం లేదనమాట పెద్దలు కూడా చెప్తారు ఎవరైనా అమంగళం ప్రతిహతం ఎవరైనా పోయారనుకోండి కూర్చొని దుఃఖిస్తున్నారనుకోండి ఆ సార్లు ఎందుకు దుఃఖించింది ఏదో ఇంకా మరి నెక్స్ట్ సంగతి ఏమిటో చూడండి అందరూ దుఃఖిస్తూ కూర్చుంటే మీరు తర్వాత సంగతి చూసి వెళ్ళేవాళ్ళు రా హూ ఇస్ ఇన్ఛార్జ్ హియర్ అని అడిగారు ఒక అట్ వన్ అంటే ఓ యంగ్ మ్యాన్ ఐఎమ్ ఇన్ఛార్జ్ హియర్ అన్నారు కమ్ హియర్ సో వాట్ అరేంజ్మెంట్స్ ఓకే డూ దిస్ డూ దిస్ సో ఎందుకంటే యూ కెనాట్ డూ బోత్ సెవెంటైన్ కర్తవ్య కర్మానుష్ఠానము దుఃఖించుట ఈ రెండు సైమల్టైనియస్గా కుదరవు ఇదైనా చేయగలరు అదైనా చేయగలరు కాబట్టి చాలా అసందర్భంగా చాలా బిజీగా యుద్దానికి అన్ని తయారు చేసి బాణాలని వాటిని రెడీ చేసుకుని అస్త్రాలు శస్త్రాలు గుర్తు చేసుకుని పరీక్షలు రాయిపోయేవాడు ఎలా ఉండాలి ఆ నోట్స్లన్నీ చూసేస్తా హడావిడిగా ఉండాలి ఆ టైంలో దుఃఖిస్తున్నాడంటే వాడు ఏమనమంటారు ఎందుకు దుఃఖిస్తున్నారా అంటే ఈ పరీక్ష వ్యాస్ అయితే ఉద్యోగం వస్తున్నారో అదో అందుకు దుఃఖిస్తున్నానంటే అది ఏమిన్నమాటది కాబట్టి సేనయోహ ఉభయోరు మధ్య విషయదంతం చాలా గంభీరమైన సిగ్నిఫికెంట్ వర్డ్స్ వాడు దుఃఖిస్తున్నది ఎక్కడంటే యుద్దమైపోయిన తర్వాత ఆ రోజు సాయంకాలం చక్కగా శిబిరంలో కూర్చుని దుఃఖించవచ్చు బీజేపీ వాళ్ళు దుఃఖిస్తున్నట్టుగా దుఃఖించవచ్చు సవకాశంగా నాలుగేళ్లు దుఃఖించచ్చు ఎలక్షన్ ముందు దుఃఖిస్తూ కూర్చుంటే ఎలక్షన్ ముందు పనిచేయాలి ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత దుఃఖించచ్చు సేనయోహ ఉభయోర్మధ్యే విషయంతో రెండు సేనలు సంసిద్ధమై ఉండగా యుద్ధానికి ఆ మధ్యలో నిలబడి దుఃఖిస్తున్నాడు అధ్యతనే శ్రీకృష్ణుడు నవ్వుకున్నాడు వారు వెరమోహాన్ని నీకు దుఃఖించడానికి ఈ టైం తప్ప ఇంకేం దొరకలేదా అని ఇదం వచ ఈ మాటను పలికా ఇంకా అక్కడి నుంచి శ్రీ భగవాన్ వాచ ఒక్కసారి ఆ శ్లోకాలకి అశోకోపనిషత్తుని పేరు అశోకము శోకము యొక్క అభావాన్ని బోధించే ఉపనిషత్తు మూడు నాలుగు శ్లోకాలున్నాయి మాత్రాస్పర్శాస్తు కౌంతేయ వరకు అది మాత్రాస్పర్శాస్తు కౌంతేయ దగ్గరి నుంచి ఇంకో తితిక్షోపనిషత్తుని వస్తుంది సో ఈ అశోకోపనిషత్తులో మొదటి శ్లోకం ఊరికే అందామీనాడు ఆ ఉపనిషత్తు ప్రవచనం రేపటి నుంచి ప్రారంభం ఇప్పుడు భాష్యం పుస్తకం శ్లోకం అందాము శ్రీ భగవాను వాచ అశోచ్య అన్వశోచత్వం జ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాచ నాను శోచంతి పండితా చాలా గొప్ప శ్లోకం మానవ ఇతిహాసంలో సువర్ణాక్షరాలలో లెక్కించదగ్గ శ్లోకం ఈ శ్లోకాన్ని గురించి తరా తరం తర్వాత తరం మహాత్ములు ఎందరో మహాత్ములు తమ హృదయాన్నంతని కూడా విప్పి దాన్ని అలాగా అనుసంధానం చేసి చేసి చేసి ఆ శ్లోకాన్ని దాని నుంచి స్ఫూర్తిని పొంది దాని ద్వారా దాన్ని ఆలంబనంగా చేసుకుని సమాజానికి స్ఫూర్తినిచ్చి అలాగే దాన్ని ఉపనిషత్తుల స్థాయికి తీసుకెళ్ళిపోయారు ఆ శ్లోకాన్ని అంచేతలే దానికి అశోకోపనిషత్తు అని పేరు అశోచ్యానని ప్రారంభమైంది కదా అశోకము శోకము యొక్క అభావాన్ని పోషించేటువంటి శ్లోకం ఇది రేపు పాఠం చెప్తాను ఆ శ్లోకం రేపటి నుంచి రండి రేపు పాఠానికి రండి ఈవేళ వచ్చిన వాళ్ళు రేపు రండి ఒకసారి అశోకోపనిషత్తు కొంత వినం ఏమో చెప్పలేదు నేను భాష్యాన్ని బట్టింటుంది పోనీ అన్నాను కాబట్టి రేపు శ్లోకం విస్తారంగా చెప్తాను అక్కడితో దాటి భాష్యం దగ్గర కూడా సన్యాస లక్షణం ఇది అంతవరకు చూశాము ఇహాపి అంతే ఉక్తం అర్జునాయ సర్వర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అజ ఇది అంతవరకు ఆ తర్వాత ఓ వాక్యమున్నది ఆ వాక్యానందాము దొరికిందండి వాక్యం అభ్యుదయా యొక్కలక్షణో ధర్మ వర్ణాశ్రమాశ్య విహ సేవాదిస్థానప్రాప్తిహేతురీ సన్ బబుద్ధ్యా అనుష్ఠీయమాన సత్వశుద్ధే ఫలాభిసంధివర్జిత గీతలో రెండున్నాయి కర్మయోగము జ్ఞానయోగము కర్మ జ్ఞానము ఇవి రెండు పరస్పర విరుద్ధములైన విషయాలు రెండింటికి పొసగ పొంతన కుదరదు ఉంటే కర్మ ఉంటుంది లేకపోతే జ్ఞానం ఉంటుంది జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అని అర్థం ఆత్మజ్ఞానం అంటే అర్థం అర్థం ఏంటి ఆత్మ గురించి తెలివిట ఆత్మ గురించి తెలివిట అంటే ఆత్మ యొక్క స్వరూపము తెలివిట ఆత్మ యొక్క స్వరూపంలో మొట్టమొదటి మాట ఏదో తెలుసునండి ఆత్మ అకర్త ఆత్మకర్త కాదు ఇంక కర్మే ఉందండి ఆత్మకర్త కాదు అంటే ఇంక కర్మే ఉందండి కర్మ కావాలి అంటే ఆత్మకర్త అవ్వాలి ఈ చర్చ నేను చాలా చేస్తా భగవద్గీతలో చాలా విస్తారంగా మాట్లాడుతున్నా దీని గురించి కాబట్టి ఆత్మజ్ఞానము జ్ఞానయోగము అంటే ఇంక కర్మ కుదరదు అది జ్ఞాననిష్ట ఉంటుందంటే ఏ కర్మయోగము అంటే కర్త చేసీ దాన్ని కర్మయోగం ఉంటాం కర్త చేసే సాధనకి కర్మయోగం ఉంటారు కాబట్టి ఒకచోట వ్యక్తి తనను తాను కర్తగా స్వీకరించి కర్మయోగాన్ని మరో చోట వ్యక్తి తాను కర్తను కాదు అని తెలుసుకుని కూర్చుంటాడు కూర్చుంటాడంటే తెలుసుకుని ఉంటాడు కూర్చుంటాడో నిలబడతాడో అది వేరే సంగతి తెలుసుకుని ఉంటాడు సో ఈ రెండింటికి పొంతనకూడదు కర్మ స్థూలము కర్మేంద్రియాలు స్థూలంగా ఉంటాయి చేరు చూడడానికి ఎంత స్థూలంగా ఉందో స్థూల పదార్థములతో నిర్వర్తింపబడుతుంది ఇగో ఇది స్థూల పదార్థం దీంతో ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టడం ఏదో కర్మ హోమం చేసినా కూడా లౌకికర్మ కాని వైదిక కర్మ కాని స్థూల పదార్థ నిర్వర్త్యము తర్వాత బాహ్యములైన బాహ్య ఉన్ముఖంగా ఉంటుంది బాహ్యోన్ముఖంగా ఉంటారు మీరు బహిర్ముఖులై ఉంటారు కర్మ చేసే కర్మలో బహిర్ముఖత్వం ఉంటుంది సో కర్మ చేసేవాడిని ఎప్పుడేమో చూడండి ఎలా ఉంటాడంటే ఆయన ఎదురా పువ్వులు ఎక్కడ పెట్టారా ఏదో అక్షంతులు ఎక్కడున్నాయి గంధం సమర్పయామి అంటాడు ఇది గంధం ఎదిరా ఈ లోపల గంధం కనపడపోతే కోపడతాడు ఏంటి గిప్పూ చేసి గంధం ఇవ్వకుండా గంధం సమర్పే అని నేను అనుకూర్చున్నా కోప్పడతాడు ఒకప్పుడు ఉద్ధరణులు ప్రత్యయపాత్రలు విసిరేసిన వాళ్ళని కూడా ఈ కర్మ బహిర్ముఖంగా ఉంటుంది ఆత్మనిష్టలో ఉంటాడు బహిర్ముఖత్వ అంతర్ముఖత్వం కాబట్టి ఒకటి బహిర్ముఖం ఇంకొకటి అంతర్ముఖం ఒకటి ప్రవృత్తి ఇంకొకటి నివృత్తి ఒకటి అడ్వాన్స్ ఇంకొకటి విత్ స్ట్రాటజిక్ విత్ నాట్ బ్లైండ్ విత్ డ్రాయ్ స్ట్రాటజిక్ విత్ డ్రాయ్ సో టూ డిఫరెంట్ థింగ్స్ ఇప్పుడు మొదటిది పైన చెప్తా మొన్న క్లాస్లో అయింది ఇప్పుడు రెండోది అంటున్నారు కర్మయోగం కర్మయోగం అంటే ఏమిటి కర్మయోగం అంటూ ఏం లేదు మీరు చేసి కర్మలే గీతలో మీరు చేస్తున్న కర్మని కాకుండా మరో కర్మని చెప్పరు కర్మని విధించేది కాదు గీత మీరు చేస్తున్న కర్మలో ఎలా చేయాలో చెప్పేది గీత గీతకి ధర్మశాస్త్రానికి పెద్ద తేడా అది ధర్మశాస్త్రంలో మీరు చేస్తున్న కర్మన ఆపేసి మరో కర్మం చేయమని చెప్తారు అంతే కదండి మీరేవో కర్మలు చేస్తూ ఉంటారు ఉదాహరణకి పొద్దున్న మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారనుకోండి ధర్మశాస్త్రకారులు ఏమని చెప్తారంటే ఆ టైంలో న్యూస్ పేపర్ చదవకు జపం చేయని చెప్తారు సో ఈ సబ్స్టిట్యూడ్స్ వన్ కర్మ విద్య అదే దృష్టాంతం చెప్పారు గీతలో అలాగుండదు అని ఆయన స్పష్టం చేస్తున్నారు వర్ణాశ్రమాచ ఉ విహిత మీరు జీవితంలో రెండు స్టే రెండు ఉన్నాయి వన్ ఈజ్ పర్సనల్ దర్ ఈ సోషల్ సో యూ ఫిల్ ఎస్లాట్ ఇన్ ది సోషల్ లైఫ్ విచ్ ఈస్ కాల్డ్ వర్ణ యూ ఫిల్ ఎ స్లాట్ ఇన్ ది పర్సనల్ లైఫ్ విచ్ ఈస్ కాల్డ్ ఆశ్రం దట్ ఈ ది కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ ఎట్ ఇట్ కాబట్టి మీరు సోషల్ system law, are you filling a slot or not? You are filling a slot. What you do? Pro, you are a teacher in the university, possible. That is, one slot we will fill just tomorrow. Or you are a businessman, another slot you are filling. Or you are in the army, or in the security agency, a third slot you are filling. Or you are working in a factory, a fourth slot you are filling. So, ఫోర్ బ్రాడ్ స్లాట్స్ కింద విభాగం చేశారు సోషల్ లైఫ్ లో వన్ ఆఫ్ దిస్ ఫోర్ యు విల్ ఫీల్ ఇన్ఫాక్ట్ ప్రతి కూడా ఏదో ఒక స్లాట్ ఏదో ఒక డ్యూటీ చేస్తూ ఉంటాడు ఆ డ్యూటీ ఈ ఫోర్ బ్రాడ్ క్యాటగిరీస్ లో ఏదో దాంట్లో పడుతుంది దట్ ఈస్ వన్ దెన్ ఇండివిజువల్ బ్రహ్మచారివా గృహస్థువానపృష్ఠుడవా సన్యాసివా వెరీ క్లీన్ సన్యాసికిను గృహస్థులకి సమాన ధర్మాలు ఉంటాయా ఉండవు అందరు మానవులు ఒక్కటే కదా సన్యాసి గృహస్థు ఒకే రకంగా ఉంటారా గృహస్థుడు వండుకు తింటాడు సన్యాసి భిక్ష చేసిపోతుంది సో కనుక పర్సనల్ లైఫ్ లో ఒక స్లాట్ ఉంటుంది కాబట్టి నీ కర్తవ్యం అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ దీస్ టు ఫ్యాక్టర్స్ వన్ ఇన్ విచ్ స్లాట్ ఆఫ్ ది పర్సనల్ లైఫ్ యు ఆర్ ఇన్ విచ్ స్లాట్ ఆఫ్ ది సోషల్ లైఫ్ యూ ఆర్ ఆ రెండు కూడా నీ కర్తవ్యాన్ని ప్రతి అడుగులో నిర్దేశిస్తూ ఉంటాయి ధర్మశాస్త్రాలు కూడా నీ కర్తవ్యాన్ని నీకు చెప్తూ ఉంటాయి వర్ణాశ్రమాన్ ఉద్దిశ్య విహిత ఇప్పుడు ఇది ప్రవృత్తిలక్షణో ధర్మ ధర్మం వివిధమన్నాం కదా ప్రవృత్తి నివృత్తి ఇది ప్రవృత్తి రూపమైన ధర్మం సో ఈ ధర్మానికి ప్రయోజనం ఏమిటంటే అభ్యుదయార్థ అభ్యుదయమును అభ్యుదయము ప్రయోజనముగా గలది అర్థ అంటే అభ్యుదయము అంటే ఏమిటో తెలుసిన అభి అంటే మీరు జగత్తు మీ చుట్టుపక్కల ఉండే ఎన్వైరాన్మెంట్లో మీకు అభివృద్ధిని కోరుతారు అదే అభ్యుదయం అంట ఈ జీవితంలో మీరు అభివృద్ధిని కోరతారు తప్పే ఉంది ప్రమోషన్ కావాలని ఒకళ్ళ కోరిక ధనాన్ని ఎక్కువ సంపాదించాలని ఇంకొకళ్ళ కోరిక ఇల్లు కట్టుకోవాలని మరొకళ్ళ కోరిక సంతానం పొందాలని మరొకళ్ళ కోరిక దేశంలో జనాభా పెరిగిపోయిందని ఓవైపు గోల పెట్టేవాళ్ళు గోల పెడుతూనే ఉంటారు మాకు సంతానం కావాలని తంటాలు పడేవాళ్ళు ఇంకోవైపున ఉండనే ఉంటారు ఇది అభ్యుదయమే అది అభ్యుదయమే ఎవడభ్యుదయం వాడిది కాబట్టి లోకంలో అభ్యుదయం కోసం ఇహలోకంలో కోరుకుంటారు అభ్యుదయాన్ని కోరి దానికోసం కష్టపడి పనిచేస్తారు దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్ సెక్యులర్ సోకాల్ సెక్యులర్ ఇంకా అభ్యుదయము లో ఇంకొక ఇంకొక ఏరియా ఉంది అదేమిటంటే పరలోక పర్వాల ఈ లోకాన్ని వెళ్ళిపోక తప్పదు ఎప్పటికైనా సో సిట్స్ ఏ హ్యూజ్ ఫిలాసఫీ హౌ టు హ్యాండిల్ ది డెత్ అండ్ ది ఫీర్ ఆఫ్ డెత్ ముందు దేన్ని హ్యాండిల్ చేస్తారు ముందు డెత్ ను హ్యాండిల్ చేస్తారా ఫీర్ ఆఫ్ డెత్ల్ చేస్తారు ముందు ఫీర్ ఆఫ్ డెత్ హ్యాండిల్ చేస్తారు ఆ ముందు ఫీర్ ఆఫ్ డెత్ ఎందుకంటే వీడికి డెత్ గుర్తుకొచ్చినప్పుడు వల్ల ఉంటాడు డెత్ వచ్చే టైం దాన్ని హ్యాండిల్ ముందు ఫీర్ ఆఫ్ డెత్ ని హ్యాండిల్ చేస్తే తర్వాత డెత్ ని హ్యాండిల్ చేసినట్టుగా చాలా తేలికే హ్యాంగిల్ అవుతుంది దానికి అది వేదాంతంలో అదో పెద్ద ప్రక్రియ దానికి అది మనం వేదాంతంలో అధ్యయనం చేసి దాన్ని జాగ్రత్తగా తెలుసుకుని పీపుల్ హ్యాంగిల్ అవుతుంది ఎనీవే సో డెత్ ఈ సినిమాటబుల్ అంటే డెత్ ఆఫ్ వాట్ అదంతా వెళ్ళి ఇక్కడే వస్తుంది అశోకపనిషత్తులోనే వస్తుంది అదంతా అసలు అక్కడ ప్రారంభం అవుతుంది ఎందుకంటే ఈ గేపు సరైనది ఇది డెత్తో ప్రారంభం గతాశం అగతాశం వస్తుంటే ఏంటండి ప్రథమ శ్లోకం గతాసు నుండి ఏమిటండి ప్రాణం పోయిన వాళ్ళు ఎక్కడ ప్రారంభమైంది కాబట్టి వేఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఇట్ సో సో డెత్ తర్వాత పరలోకము ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి మ్యాటర్ ఉందండి లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మ్యాటర్ ఎరుగుతుంది కదా మ్యాటర్ పుట్టదు నశించదు అవునా ఎనర్జీ లా ఆఫ్ కన్సర్వేషన్ ఉంది కదా ఎనర్జీ పుట్టదు నశించదు అవి ఫిజిక్స్ వాళ్ళు చెప్తే బాగా ఉన్నాయి నశించదు అని మేము చెప్తే మీకు ఇబ్బందికరంగా తయారవుతుందాటర్ పుట్టదు నశించదు ఎనర్జీ పుట్టదు నశించదు కానీ ఈ మేటర్ని ఎనర్జీని తెలుసుకుంటూ ఉండే చైతన్యం పుట్టదు నశించదు అంటే ఏమిటి మీ సమస్య నాకు అర్థం కాదు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఇజ్ బిలీవ్ ఐ డోంట్ థింక్ సో మ్యాటర్ కి పుట్టుగా నాశము లేదు ఇది బిలీవ్ మేటర్కి పుట్టుకలేదు నాశము లేదు అని తెలుసుకునే చేతనుడు వాడికి పుట్టుక లేదు నాశము లేదు అనేది వర్తిస్తున్నా వర్తించదా ఎందుకంటే అసలు వాడు పుట్టుకలేనివాడు నాశము లేనివాడు అయితే గాని దీనికి పుట్టుక లేదు నాశము లేదు అని తెలుసుకోవడం సంభవం కాదు ఇట్ ఈస్ సో ఆబ్వియస్ అండర్స్టాండింగ్ కాబట్టి చేతన వినాశము లేదు వినాశం లేకపోతే మరి ఏమవుతుంది ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ నుంచి మరో లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కి పోవాల్సి ఉంటుంది అప్ వర్డ్స్ ఆర్ డౌన్ వర్డ్స్ అప్ అండ్ డౌన్ అంటే ఫిజికల్ అప్ ఫిజికల్ డౌన్ కాదు ఇన్ ఎ సెన్స్ సో అధోలో కానుకో వెళ్ళాలి అది మన చేతుల్లో ఉందా దేవుడి చేతుల్లో ఉందా ఎస్ అన్నో మన చేతుల్లోనూ ఉంది దేవుడి చేతుల్లోనూ ఉంది సో మన చేతుల్లో ఉన్న పని మనం చేద్దాం మిగిలింది దేవుడు చేస్తాడు ఏమిటి మన చేతుల్లో ఉన్న పని పుణ్యాన్ని సంపాదించుకుంటాడు అది కూడా అభ్యుదయంలోనే పడుతుంది కనుక అభ్యుదయం కోసం అభ్యుదయాన్ని ఈహలోకంలో అభ్యుదయము పరలోకంలో అభ్యుదయం దేవాది స్థాన ప్రాప్తి హేతు కాబట్టి మీరు చేసే కర్మలు మీ మీ డ్యూటీ ప్రకారం చేసే కర్మలే కర్మలంటే గీతలో నేను ప్రతి పదే పదే గీతలో కర్మ అంటే అది ధర్మమైన కర్మే ధర్మము కాని కర్మకి మీమాంస ఉండదు ఇక్కడ అయోగ్యమైన కర్మలకి మీమాంస ఉండదు అంటే అయోగ్యమైన కర్మలు ఫలాభి ఫలతృష్ణ ఉండి చేయాలా ఫలతృష్ణం ఉండకుండా చేయాలా అసలు ఇటువంటి మీమాంస ఉండదు వాటి గురించి ఒక్కటే మాట ఏమిటది చెయ్యరాదు బస్ అయిపోయింది ఆ మాట గీకలో చెప్పరు ఎందుకని అది ధర్మశాస్త్రకారులు అంతకుముందు చెప్పేశారు పదో తరగతిలో చెప్పే మాట ఎంఎస్సీలో చెప్పడం సో కర్మలంటే యోగ్యములైన కర్మలే కనుక ఈ కర్మలనే మీరు చేసుకుని ఇహలోకంలో అభ్యుదయాన్ని పొందవచ్చు పరలోకంలో అభ్యుదయాన్ని పొందవచ్చు అంటే ఇప్పుడు మీరు సకామంగా చేస్తున్నారు అభ్యుదయ కాములై చేస్తున్నారు ఇహలోక అభ్యుదయము పరలోక అభ్యుదయం సకామంగా కర్మలు మీరు చేస్తున్నంత కాలము మీకు కర్మయోగానికి సంబంధమేం లేదు అది కర్మయోగం అవ ఎందుకని ఆ కర్మ సకామ కర్మ మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి చేర్చలేదు అది దానికి యోగము అనే మాట లేదు నేను మీకు మనం చేశాను విషాదము విషాదయోగం విషాదానికి విషాదయోగానికి తేడా ఏమిటి ఏ విషాదము ఈశ్వరుడితోటి మిమ్మల్ని కలుపుతుందో అది విషాదయోగం ఈశ్వరుడితోటి కలపని విషాదము విషాదమే విషాదోగం ఎందుకు అవుతుంది అది అది విషాదేది కాబట్టి ఈశ్వరునితో కలిపి విషాదమే విషాదయం అలాగే కర్మ మీకు ఇహలోక అభ్యుదయమును కావాలా ఇస్తుంది వర్క్ చేస్తే ఇస్తుంది మీరందరూ అలా సంపాదించుకున్నవాళ్ళే పరలోక అభ్యుదయం కావాలా కావాలి వస్తుంది మీకు మీరు పుణ్యాలు దానాలు ధర్మాలు చేస్తున్నారు మీకు పరలోక అభ్యుదయం కూడా వస్తుంది మేము ఈశ్వరుణ్ణి చేరుకోవాలి డోంట్ ఆస్క్ ఫర్ ద You cannot have the cake and eat it too. You cannot have it both ways. Marayte, maa koi abhyudaya ngurinche, antha pradda importance leedhande, eni kandai abhyudaya ngala ostho ontu ni pohtho ontu. Yedo chenna pe lalaki, chacolite ishte ra nanko onde, o chacolite ishte ra nanko onde, vada mandi jake bitu kawala nanko. Kadavada ipendara, inki mana ki chacolite lo kriitai lal ma nanko urdhani chetli jesus putu. Arakanga, ee svargava ni ee abhyudaya mani, ఇవి మనకొద్దు వైరాగ్యం చాక్లెట్లు వైరాగ్యం వచ్చినట్టుగా ఈ ప్రాపంచక సుఖాలు ఈ స్వగలోక సుఖాలు స్వర్గలోకసుఖాలని పేరే కానీ ప్రాపంచిక సుఖాలగే ఉంటాయో ఒక పిసరి బెటర్గా ఉంటాయి సో అవి ఇవి ఇవి మనకొద్దు నాట్ ఇంట్రెస్టెడ్ ఇందే వద్దంటే అవి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇందే ఏదో ప్రారంభాధీనంగా వచ్చి వస్తాయి వీఆర్ నాట్ కీన్ అబౌట్ దాట్ అని ఎప్పుడైతే మీరు సెటిల్ చేసేసుకున్నారో అప్పుడు మీరు కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేయవచ్చు ఈశ్వరార్పణ బుద్ధి అంతదాకా ఎలా అనుష్ఠించాను అభ్యుదయ కామనతో అనుష్ఠించాను నాకు అభ్యుదయము కావాలి అని అనుష్ఠించాను ఇప్పుడు అనుష్ఠిస్తున్నారు ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠిస్తున్నారు నేను మీకు దృష్టాంతం చెప్తా మా గుర్రాడి అంశక్ పేస ముడుపు కడతారు మా కురాడికి వీసా రావాలని అమెరికా వీసా రావాలని ముడుపు కడతారు అలా ముడుపులు కడతారు కానీ మాకు భగవద్గీత చదువుకునే భాగ్యం కలగాలి అని ముడుపు కట్టిన వాళ్ళు ఎవడైనా చూపించండి నాకు వెంకటేశ్వర స్వామికి అలాంటి ముడుపు కట్టినవాడు ఎవడైనా ఉన్నాడా మాకు సంస్కృతాన్ని అధ్యయనం చేసుకునే భాగ్యం కలగాలి అనే ముడుపు ఎవడైనా కట్టాడా అలా కట్టేటంటే వాడు వెంటనే వాడు మోక్షానికి అర్హుడైపోతాడు జీవం So the idea is, I appreciate. So the point is ishvara ishvara arpana buddhya karma jeta, abhyodaya kosan karma karma. Murupu ante asthansa kāmana, murukulo kāmana untu, and the kosan then murupala. So murupan uh, te artha and I give take, that is murupu. I give something to you, you give something to me, put in the motor of murupu, it's a shopkeeping book. సో అలా కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయటం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయడం అంటే ఏమిటో తెలుసిన కర్తను నేను కాదు ఎందుకంటే ఋషికేశుడు కర్మేంద్రియములను నియమించేదెవుడు ఋషికేశుడు కర్మ ఫలాల్ని ఇచ్చేదెవుడు ఈశ్వరుడు కాబట్టి కర్మ ఏరియాలోనూ ఈశ్వరుని యొక్క అనుగ్రహమే ఫలం ఈశ్వరుడే మరి ఇంక నువ్వేమిటి నిమిత్త మాత్రం దేనికి నిమిత్త మాత్రం పిక్ పాకెటింగ్కి దానికి నిమిత్తం మాత్రం అనకూడదు కర్తవ్య కర్మానుష్ఠానానికి నేను నిమిత్త మాత్రం ఏమిటి నిమిత్త మాత్రం అంటే అర్థమేటో తెలుసిన ఆల్ ది సర్కంస్టాన్సెస్ జస్ట్ put me in that slot where I am expected by the environs and by all other circumstances to perform this duty. that is kartavya karma. నేను రాగద్వేషాలతోటి తయారు చేసుకున్న కర్మ కాదు అలాగా అలాగ కర్తవ్య కర్మగా అని చెప్పిన దానికి భాష ఎలా వాడతారంటే కర్తవ్యత్వేన ఉపస్థితం అని అంటారు సంస్కృతిలో భాష్యకారుల అంటారు అది చేయదగిన కర్మ కర్తవ్య కర్మ రూపంగా నా ముందు నిలిచినది ఆ కర్మ నా ముందు నిలిచినది అది నేను కావాలని తయారు చేసుకున్నది కాదు దాని ఎందు నాకు రాగము వల్ల వచ్చింది కాదు దాని అభావమునందుకు ద్వేషం లేదు రాగద్వేషాలకు అతీతంగా నేను నిలిచి ఉన్నాను అప్పుడు అది నా ముందు నిలబడింది ఇప్పుడు నేను చేయాల్సినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది చేసేస్తాను లేదర్ ఈ మెషిన్ చేస్తుంది అండ్ ఫలాన్ని ఈశ్వరార్పణ ఈశ్వరా మనకి మన కల్చర్లో ఏ పని చెప్పినా ఏ పని చేసినా ఇట్ యాన్స్ విత్ పరమేశ్వరార్పణమస్తు ఏ కర్మైనా సార్ అసలు ఆ మాటలు ఎక్కడైనా సరే శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం దత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు సంధ్యావందనం చేసి వాళ్ళు గాయత్రీ మంత్రం నూట ఎనిమిది సార్లు జపం చేసి వెంటనే ఏం చేస్తారండి పరమేశ్వరార్పణమస్తు That is the immediate thing that you do after japa. Sanyavandana ayinantana ingestar parameshulatna musta. So, what a glorious culture it is. Kāne mana vengese unte dhani spirit ni udhribi tesi al-lekar ni paut kudu. Celaka rāmāna nattiga, ito parameshulatna musta unte. Asala māta antunau, dhani yaka a bhāvana, Manusalo kshanam koda bhāvana leh kundega, asala bhāvana ki dhwara mahi koya Allah unte, ఇకే అలా చిలక పలికినట్టుగా ఉపయోగం ఉండదు కాబట్టి నిజంగా అనగలగాలి పరమేశ్వరార్పణం వస్తూ అని అనగలగాలి సో అలాగే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మని చేస్తే దానివల్ల కలిగే ప్రయోజనము యువ కనాట్ ఈవెన్ ఇమాజిన్ సత్వశుద్ధయే పవతి అంతఃకరణము నిర్మలమైపోతుంది అంతఃకరణం నిర్మలం అంటే అంతఃకరణలో ఉండేటువంటి ఆ టాక్సిటీస్ ఏవైతే ఉంటాయో ఇమోషనల్ ప్రాబ్లమ్స్ తర్వాత పాస్ట్ గతాన్ని గురించిన శోకము